స్మాలర్ పిక్చర్ దేహీ అబధ్య ఇది బిగ్గర్ పిక్చర్ కాబట్టి మీరు స్మాలర్ పిక్చర్ లో ఉండి అక్కడి నుంచి మేము ఒక్కడు కూడా పైకి ఎదగము మా మనిషి చచ్చిపోయిన మనిషిని మళ్ళీ మీరు ప్రాణం పోయండి అని అలా మాట్లాడితే అది దుఃఖాన్ని మీరు ఫిక్స్ చేసిన వాళ్ళు అవుతారు తప్పిస్తే దుఃఖానికి పరిష్కారం ఆ లెవెల్లో లేదు పరుగడగోటేటి ఇట్ వాంట్ హ్యాపన్ సావిత్రి సత్యవంతత కథ మీరు చెప్పద్దు దట్ ఈజ్ అ డిఫరెన్స్ స్టోరీ సావిత్రి సత్యవంతుడు ఆ సమాచారం వేరు కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ పర్గట్ అబౌట్ ఇట్ దాల్ యు ఆర్ స్టక్ విత్ సారో ఆన్ ది అదర్ హ్యాండ్ ఒక్క లెవెల్ పైకి వెళ్ళి కూలిపోయినది దేహమే కానీ దేహములో ప్రకటమైనటువంటి చైతన్యమునకు వినాశము లేదు దేహీ అవధ్య దేములో ప్రకటమైన చైతన్యానికి దేహి అని పేరు ఆ దేహి యొక్క తత్వం ఏమిటి తర్వాత చూద్దాం ఆ దేహియే బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ ఆ విషయం తర్వాత చూద్దాం చాలా దూరం ఉంది అది బట్ దిస్ మచ్ ది కాన్షియస్నెస్ దట్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ బాడీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై నో కెన్ కిల్ ఇట్ ఎందుకంటే అది యుద్ధరంగం కనుక కిల్లింగ్ ఇస్ ది ఇష్యూ దే ద ఒక్క లెవెల్ పైకి వెళ్తే దేర్ ఈస్ నో డెత్ ఫర్ ది దేహీ డెత్ లేనప్పుడు దుఃఖించాల్సిందేముంది దుఃఖించాల్సిందేం లేదు నిజానికి నేను మీకు చెప్తా బహుశా ఇంత ముందు చెప్పుకుంటాను నేను మళ్ళీ చెప్తాను ఇంకో దృష్టాంతం గుర్తుకొచ్చే వరకు మాది అదే చెప్పాల్సి ఉంటుంది ఒక యంగ్ ఒక ఆయన కాకినాడలో ఒక యంగ్ వస్తే వాళ్ళ ఫాదరు He was working in OTC. One five, వర్కింగ్ ఇన్ was హిజ్ ఏజ్ వాజ్ ఫార్టీ దిస్ యంగ్ మ్యాన్ వాజ్ ట్వంటీ engineering ఇంటర్మీడియట్ స్టడీంగ్ ఇంజనీరింగ్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేవాడు అండ్ హిజ్ ఫాదర్ డైడ్ వన్ సడన్లీ హార్ట్ ప్రాబ్లమ్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యాసివ్ హార్ట్అటాక్ అండ్ హీ డైట్ ఓవర్ వీళ్ళు హార్ట్అటాక్ వచ్చి ఆటో తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు వీళ్ళు హాస్పిటల్కి వెళ్లేప్పటికే డెడ్ బాడీ వస్తాయి He was dead in the auto, auto itself. Over. It was all over. It was a, a, a very big shock. Nāke dala āsci nevannu bijzhi. Nye ne kadho hrši kishlo honna nā samāchāran nāke lishnapada. But then uh, it was a, a very unusual thing it happened. Sarai, so, whatever. After three, four days I, I went to Kakinada. Nā classes cha padam ko sam vildar neno. అప్పుడు నాకు సమాచారం తెలిసింది ఏమిటంటే సమాచారం ఈయన తండ్రి పోయాడు ఈ కొడుకు హీస్ ఇన్ ది హాస్పిటల్ ఎందుకంటే షాక్ సైకలాజికల్ షాక్ కి హీజ్ అనేబుల్ టు స్టాండ్ హీ వాజ్ కంటిన్యూస్లీ క్రైమ్ అండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండ్ హీ వాజ్ గివెన్ మార్ఫీ వీడిని కొంత సెడేక్ చేయాల్సి వచ్చింది ఆ షాక్ ఎందుకంటే తండ్రితో చాలా చనువుగా ఉండేవాడు ఒకడే కొడుకు and for he could not withstand that suffering noto chepparu nenu em cheyagalutanu somebody told me anyway i want to meet this young man he was in hospital telivi lone unnadu vella vinnu nenu annanu chudu neeku nee tanre meeda prema undada ante yes that's why i am crying so bitterly but then why do you say your father has died your father did not die nee father deham kadu deham lo prakatamainatuvantiyē prāṇashakti galadō adi that did not die that is not going to die also there is no death for it so your father did not die the the body has died so an cheppan ante aa quran koncham vivekam inginidim jōtuna ante kontha vetengalawadu buddhimantudu so atanu unnadu then where is my father we don't know praniyana dehiyanu taruvata where is we don't know and the body is not the father but then there is a duty for you towards your departed father indikante akramesha nadi kuda inkevallo chesaru this boy was not doing it you in hospital we are incremented so and that in the way i said when that put his mind on a thinking process and he said what is my what is that i am supposed to do towards my father who is somewhere who, who is who is somewhere who is not dead what should i do you have to perform whatever rituals are there ఏవో ఒక ఆ ప్రాణము ఆ ప్రాణమునకు నాశము లేదు ఆ దేహికి వినాశము లేదు అనే బేసిస్ మీద డిఫరెంట్ కల్చర్స్ హ్యావ్ డిఫరెంట్ రిచువల్స్ దేహంతో బాటే ప్రాణం దేహి కూడా నశించేసిందంటే ఇంక రిచువల్స్ ఏ ఉన్నాయి క్రిమేషన్ ఈజ్ ది అల్టిమేట్ బట్ దేహి నశించడు అని ఎప్పుడైతే అన్నారో దెన్ దెర్ ఈజ్ ఎఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ అవర్ లవ్ ఫర్ దట్ ద డిపార్టెడ్ సోల్ సోల్ ఈజ్ అలైవ్ soul is not going to die, it is only departed, so a departed soul ki manamo, mana yata prayamani praketin che tu inti paddhata kutum, you can do it in many ways, mana hindu samajala opa dhadula chashtar, anna you are supposed to do that, so ni ga nidanga prayamun nata you have to do that, anna in Japan, so I was only trying to lift his thinking one step above, Deha level దేహీ లెవెల్ కి వాడి యొక్క థింకింగ్ ని తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను ఫార్చునేట్లీ నేను సక్సీడ్ అయ్యా నా ప్రయత్నం ఫలించింది వాడు మంచం మీద లేచి కూర్చున్నాడు ఇంకా పడుకోలేదు కుర్రాడు కదండి కుర్రాడు లేచి కూర్చోవాలని అనుకుంటే ఎంతసేపు పడుతుంది లేచి కూర్చుంటాడు లేచి కూర్చున్నాడు వచ్చేసాడు డిశ్చార్జ్ నేను చెప్పాను డిశ్చార్జ్ చేశాడంటే కుర్రాడినికేం సంబంధం లేదు వాడికి ఏం అనారోగ్యమే లేదు యూ రిమోహిం యూ He was immediately discharged, and he came home and then the vertebrate into the naranja beach. And then after the pourkee Tuvo Female kind of Dankeva and Ananda Han trying to catch you and my father apologized to these 40 seconds and his wife finished hiserrymang with her intakes to make videos first in the question so his Son found another way to help him it became an에서는 that her mother got the Indian He is doing a good job on all that so atane edo arthikamaina ibbandunte we will take care of it that is not the issue adu lechi nilabadu tana duty tan chestunte arthikamaina ibbandenduga agipothundi danni dani valla edi agipodu we will take care of that ani so it was so when they, that young man dehamu dehi okka level pai kelle prayatnam chese appudiki samasya ki pariskarana madhane dorikindi తెరీదె తలుపు తెరిచినట్టే చీకటి గుయ్యారంలో పడున్న వానికి ఒక చిన్న తలుపు తెరుచుకున్నట్టే అయిపోతుంది దేర్ ఫార్ వన్ షుడ్ రైజ్ వన్ లెవెల్ అబౌవ్ దట్ ఈస్ దివర్స్ దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత కాబట్టి మనిషి దేహమే నేను దేహమునుతోటి తాదాత్మ్యం చెంది ఆ దేహాభిమానం వల్ల వచ్చేటువంటి ఏ వ్యక్తిత్వము కలదు ఆ వ్యక్తియే నేను అని దట్ ఈజ్ ఎ కంపల్సివ్ సైకలాజికల్ సైకలాజికల్ గూవ్ దాంట్లో మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం నేను అంటే ఫలానా వ్యక్తిని ఆ ఫలానా వ్యక్తి యొక్క ఫలానా ఏమిటి ఫలానా అనేది అవుతుంది కదా వాట్ ఈజ్ దట్ ఫలానా అంటే వాట్ ఈజ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పెర్సోనా అంటే It is nothing but the body and its properties. That's why there's nothing. These are not any body related. The other one is the body related. Everything is. I am the son of so and so, body related. I am the father of so and so, body related. I have a home. Who has a home? Atma, Atma's home. Atma's home, the home of the life and the home of the life. The home of the life. The home of the life. బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ హ్యాస్ ఎ హోమ్ వై షుడ్ యూ నీడ్ ఎోమ్ బికాజ్ ఐ హామ్ ది బాడీ ఐ నీడ్ ఎోమ్ ఈ రకంగా మొత్తం జీవితం అంతా కూడా దేహాభిమానం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే సత్యము ఇది ఒక పెద్ద వ్యామోహము యొక్క జాలము వల ఇదే మోహజాలము అంటే ide అసలు ఈ దేహాభిమానము తత్ప్రయుక్తమైన వ్యక్తిత్వము తత్ప్రయుక్తమైన వ్యక్తిత్వము అంటే ఆ దేహాభిమానం బట్టి నిర్మాణమైనటువంటి వ్యక్తిత్వము ఏదైతే కలవో ఈ రెండింటినీ మానవుడు క్వశ్చన్ చెయ్యనంత వరకు వారికి సంసారం నుంచి విముక్తి లేదు కనుక అనిచేత నిన్న మొన్న మీరు ఉపనిషత్ క్లాసుల్లో జ్ఞానాభావే జ్ఞేయాభావే జ్ఞానాభావ అని జ్ఞానాన్నే మనం కన్సిడర్ చేసాం కానీ జ్ఞాతను అసలు కన్సిడర్ చేయనే లేదు ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీలో ఈవెన్ బుద్ధిస్టులు కూడా చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ మాట్లాడతారు కదండి ఆ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీలో దెర్ ఈజ్ ఓన్లీ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అండ్ దెన్ దెర్ ఈస్ ది మేనిఫెస్ట్ వరల్డ్ అంటే మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ వరల్డ్ జ్ఞేయము జ్ఞానము అట్అట్ మీ దిస్ మీ పర్సన్ ఉన్నాడే వీడు సంసారం చేయడానికి పనికొస్తాడు కానీ వీడు ఫిలాసఫీ కి పనికిరాడు ఈ పరసామని యూ వాంటు హో లాంటు అయితే యూ డు నాట్ డిజర్వ్ టు బి స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ దేర్ ఫోర్ అధ్యాపన్సిడర్ చేయండి దాన్ని జ్ఞానము జ్ఞేయము మేనిఫెస్ట్ కాన్షియస్ బోత్నిఫెస్ట్ కాన్షియస్ అదే మీమాంస కానీ మరి నా మాట ఈ నేను అనేటువంటి ఈ పెర్సోన స్మాల్ పెర్సన్ ఈజ్ నాట్ ఇండిపిచ్చట ఫిలాసఫర్స్ హై లెవెల్ ఫిలాసఫర్స్ అసలు దాన్ని కన్సిడరే చేయరు పంచీకరణం ఒక గ్రంథం అవుతుంది దాంట్లో శంకర భగవత్పాదులు ఇండివిజువల్ ని కన్సిడర్ చేయరు అసలు ఇది అంటే అక్సెప్ట్ ఇండివిజువల్ ఏకజీవవాదము అని దీజన్లీ వన్ ఇండివిజువల్ అండ్ దట్ ఇండివిజువల్ ఇస్ హిరణ్య ద కాస్మిక్ పెర్సన్ దసరా దెర్ ఈస్ నో సెకండ్ ఇండివిజువల్ దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ కాన్షియస్నెస్ నో ఇండివిజువల్ కాన్షియస్నెస్ దెర్ ఈజ్ ఓన్లీ పవర్ గ్రిగ్డ్ నో ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ అలాగే దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ కాన్షియస్నెస్ దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ బాడీ నో ఇండివిజువల్ బాడీస్ ఇండివిజువల్ బాడీస్ అన్ని కూడా పార్ట్ ఆఫ్ ది కాస్మిక్ బాడీ ఓన్లీ దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ కాస్మిక్ లైఫ్ నో ఇండివిజువల్ లైఫ్ నో ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ ఎక్క జీవ మాట మండుక్య పంచీకరణలో శంకర్లో ఏకజీవవాదంతో మాట్లాడతారు ఏకజీవవాదం అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడతారు ది వే హీ టాక్స్ ఈజ్ ఏకజీవవాద కాబట్టి వాట్ పెర్సన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నేను ఈ ది ది అనే టాపిక్ మీద యూఎస్ లో అనేక ఇటువంటి సందర్భం మాట్లాడినప్పుడు పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ టూ డివైక్స్ స్టేటింగ్ amba uh, it is uh, it is too incomprehensible uh, uh, so they don't accept it question gesta endukante us uh, western countries lo our personal our uh, individuality anadu um, chala strong ga untundi vallu well, freedom mana peru padtar kada nen antam there is no freedom in it antam it is bondage it is not freedom That very strong individuality the, it is bondage, it is not afraid of. O mahaakkun narushnara. Narushnante o kaya ni it ranna nada. Ante aadhu valdhambra arameencha. Inko kaya nada adhukad it ranna nada. It valdhambra arameencha. Aayin adhiyaar mire. He kanto willi margara avana ondala. Ati yowal o iti ante aadhu valdhana. Ante anana na kanto vere margara lade me retentate ante. Because there, దట్ సెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ ఇండివిజువల్ అనేది చాలా లూజ్గా ఉంటుంది చాలా వీక్ గా ఉంటుంది గృహదారంకంలో ఒక ప్రసంగం ఉంది జ్ఞాని జ్ఞాని అన్నవాడు పర్సన్ కాదు కదా జ్ఞాని ఈజ్ అన్ ఇంపర్సనల్ రియాలిటీ అండ్ వన్ ఈజ్ అన్ ఇంపర్సనల్ రియాలిటీ ఈజ్ నాట్ ఎ పర్సన్ అటువంటి జ్ఞాని కొన్ని సందర్భాలలోనైనా ఒక వ్యక్తిగా వ్యక్తిగా వ్యవహారం చేస్తారా చేయడా అని మీమాంస దాని మీద శంకర్లో ఏమన్నా భిక్షాటనము మొదలైన సందర్భాల్లో ఆ ఇంపర్సనల్ రియాలిటీ నుంచి ఒక స్టెప్ కిందకి దిగి డౌన్ఫాల్ చ్యూతి వన్ స్టెప్ బిలో ది పర్సన్ కమ్స్ డామ్ అండ్ అస్యూమ్స్ ది రోల్ ఆఫ్ ఎ పర్సన్ ఎ ఫాల్స్ పర్సన్ హుడ్ చేసుకుని ఆ భిక్ష పూర్తి చేసి అగెన్ హీ ఎస్టాబ్లిషెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఇంపర్సనల్ రియాలిటీ అని చెప్పారు కాబట్టి సో దేహము తత్ప్రయుక్తమైనటువంటి వ్యక్తిత్వము సత్యం అనుకోవటం చాలా పొరపాటు ఆ లెవెల్ అది అది అజ్ఞానంలో అట్టడుగు స్థితి దాని నుంచి పైకి మనం ఎదగాలి ఆ పైకి ఎదగడం పేరే దేహీ అవధ్య వాటెవర్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ ది బాడీ దట్ ఈస్ దేహీ వాట్ ఎవర్ ఈజ్ దాట్ వీ డోంట్ నో వాట్ ఈస్ దాట్ యూ నీడ్ నాట్ నో ఇట్ ఆల్సో ఇట్ ఈస్ టు నో that it is not the body, something other than the distinct from the body. కాబట్టి దేహి దానికి వినాశము లేదు నువ్వు ఈ తేడాను ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఈ ప్రాణి మరణించింది ఈ కుక్కపిల్ల మరణించింది అది మరణించింది మరణానికి దుఃఖించడం అన్నది ఉండదు నుంచేతనే మహాత్ములు మరణానికి దుఃఖించరు మరణానికి దుఃఖిస్తారా నేను కెనడా వెళ్ళా కెనడా వెళ్తే వాళ్ళు సునామీ పేరు చెప్పి నన్ను కదుపుతామని చూసారు వాడు మేము ఇండియా నుంచి వచ్చేవాడి మాకు ఈ సునామీలు ఇవన్నీ మాకు అలవాటే అని చెప్పాం ఓ వెయ్యి మంది మరణిస్తే ఇండియాలో కంగారు ఇండియాలో వెయ్యి మంది మరణిందంటే తుఫాన్ వస్తే ఒరిస్సాలో పదివేల మంది పోతే ఇండియాలో ఏదొచ్చినా మీకు రోడ్డు ప్రమాదం అయితే మంది జీపు జీపు దేన్నో ఢీకుంటే పన్నెండు మంది పోయారు ఏంటే జీప్ ఢీక్ ఉంటే పన్నెండు మంది ఎలా పోయారు అంటే జీప్ లో పద్దెనిమిది మంది ఉన్నారు బాత్ కాబట్టి మీకు ఎనిమిది వందల మంది మరణించారని నువ్వు చెప్పి నన్ను డిస్టర్బ్ చేద్దావు ట్రై చేయ నువ్వు డిస్టర్బ్ అయ్యావు బి డిస్టర్బ్డ్ యూ బీ డిస్టర్బ్డ్ ఇట్స్ ఓకే ట్రై టు డిస్టర్బ్ మీ అంటే అంటే అర్థం ఏంటి అర్యు నాట్ డిస్టర్బ్డ్ బై డెత్ ఇన్ఫాక్ట్ ఐ డోంట్ యాక్సెప్ట్ డెత్ డెత్ అనేది అసలు యాక్సెప్టే చేయం క్వశ్చన్ ఆఫ్ డేరింగ్ డిస్టర్బ్ Why? Because there is no death. Then what is this? యూ కాల్ ఇట్ డెత్ వ్యూ డోంట్ కాల్ ఇట్ డెత్ ఆర్ వాట్ ఈస్ ఇట్ దట్ డైస్ కాబట్టి ఈ విధంగా తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి ఆ విధంగా డెత్ గురించి భయపడరాదు తన డెత్ గురించి భయపడరాదు ఇతరుల డెత్ గురించి శోకించరాదు రెండూ కూడా నమస్తే డెత్ కమ్స్ ఇన్ ఇస్ వి విమూవ్ ఆ భాష్యం చూద్దాం దేహీ శరీరీ నేనే ముక్క సి ముక్క అర్థ ఆయన కొత్తగా చెప్పిన అర్థమేమి ఉండదు ఇంకా సింపుల్గా దేహి అంటే శరీరీ దేహము శరీరము అని రెండు పదాలున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ వాటి ఎటిమాలజీ మీకు తెలుసుంటారు మీరు అందరూ సంస్కృతం స్టూడెంట్స్ కదా దిహ ఉపచయే అనే ధాతువు నుంచి దేహము పుట్టింది దిహ అని రాదు లో ఈ ఉంది చూడండి ఆ ఈకి గుణం వస్తే దేహ అవుతుంది ఈకి గుణం ఏ ఆకి గుణం ఆ గుణకారం అంటారు ఏంటండి గుణకారం అంటే ఏంటండి రెండు రెండుని మూడు పెట్టి గుణిస్తే ఏమొస్తుంది రెండు మూడు గంట తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా గుణకారం అలాగే ఈకి గుణకారం చేస్తే ఏ వస్తుంది ఎలా ఈ ఏ మీరే మీలో మీ నోటితో మీరే గుణకారం చేసుకుంటూ చూసుకోండి ఈ ఈని గుణించాలి అంటే గుణకారం చేయాలి ఏ వృద్ధి చేయాలి వృద్ధి అంటే ఇంకా గుణకార పవర్ అనమాట టూ ఇంటూ త్రీ ఎంత సిక్స్ టూ పవర్ త్రీ ఇంకా పెద్దది సో ఈని గుణకారం చేస్తే ఏ ఈ వృద్ధి చేస్తే ఐ మీరు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీ ప్రాక్టీస్ చేసుకోండి ఈ ఏ ఐ అన్ని అలాగే ఉంటాయి అవి సివిలర్ గా ఉంటాయి ఈ సో పై దవడని అలా ఫిక్స్ చేసేసి మీరు శబ్దాన్ని చేస్తే ఈ అవుతుంది ఈ అంటే పై దవడని పొజిషన్ ఫిక్స్ చేసేసి పలికినప్పుడు ఈ ఆ పై దవడ మీదుగా వస్తుంది సౌండ్ దాన్నే గుణకారం చేస్తే ఏ దాన్నే ఇంకా వృద్ధి చేస్తే ఐ आ गुणक वृद्धि इंकेम ले वृद्धि ना मूत चूस्ते उद्दि औ ఒకటి ఉండదు అరు అరు అని అంటారు చూడండి రుకి గుణం ఆర్ వృద్ధి ఆర్ ఇది అక్కడి నుంచి వచ్చిందంటే పాశాడు ఒక సూత్రం చెప్పాడు ఆయన దానికి ఉరాన్న పర అది ఊహు స్థానేయ అన్ను సహాపరస్తున్న ప్రవర్తని వృత్తి కాబట్టి ఇది వృద్ధి గుణం ఇప్పుడు దేహలో చేయాలి ఏమొస్తుంది దేహ దిహ ఉపచే అంటే మనం తినేటువంటి ఆహారాన్ని స్వీకరించి పెరుగుతూ ఉంటుంది అది కాబట్టి దానికి దేహము అని పేరు ఉపచయం అంటే పెరగడం అలా బెరువును ఉబ్బినట్టుగా ఉబ్బుతో ఉంటుంది దానికి దేహము అని పేరు భోజనం చేస్తుంటే ఒక కేజీ బరువు ఉంటాడు పుట్టినప్పుడు వంద కేజీలు ఉన్నాను ఈనాడు ఎక్కడి నుంచి వచ్చింది తొంభై తొమ్మిది కేజీల అంటే దిహ ఉపచయే దేహము ఇంకా శరీరము క్షీరియతే ఇది శరీరం విడిపోతుంది ఇప్పుడు ఇసుకతో కొండ చేశారనుకోండి ఇసుకతో కొండ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బీచ్ ఒడ్డును కూర్చుని ఇసుకతో ఏవో మేడలో వీరడతారు ఇసుక మేడలో అంటారు ఇసుక మేడ ఇసుక మేడ ఏమవుతుందండి విడిపోతుంది ఇసకలాగే ఉంటుంది ఇసగే ఎక్కడికి పోదు ఎంత ఇసక ఉందో అంత ఇసక క్షేమంగా ఉంటుంది ఇసక గేర్వీలు ఇవ్వట్లేదు కాని ఇసుకతో కట్టిన మేడమటుకు అది శిథిలం అయిపోతుంది విడిపోతుంది అలా విడిపోయేది గనుక దీనికి శరీరము పేరు క్షీర్యతే ఇది శరీరం ఒకళ్ళన్నారు దేవుడికి శరీరం ఉందన్నారు అంటే ఎవరండి శరీరం పదానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటి దేవుడికి శరీరం ఉండటం దేవుడికి శరీరం ఉంది అంటే దేవుడికి కూడా ఈ శరీరము విడిపోవడం అనే సమస్య దానికి దుఃఖము ఇలాంటివన్నీ ఉంటాయి మరణ భయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుడికి శరీరం ఉండటం ఉడికే శరీరం వ్యామోహంతో అన్నమాట వీడికి శరీరం మీద ప్రీతి ఎక్కువ అందుకోసం దేవుడికి శరీరము ఉన్నది దేవుడికి నేతప్పాలు చాలా ఇష్టము ఎందుకు నేతప్పాలు దేవుడికి ఎందుకు ఇష్టం వీడికి నేతప్పాలు కావాలి దేవుడికి ఉల్లిపోయే బకూడీలు అంటే ఎలా ఇష్టమో ఇంకొకటి ఉంటాడు ఎందుకంటే వీడికి అవి కావాలి కనుక ఒక ఆయన ఉండేవారు ఒక మహాత్ములు ఆయన కాఫీ దేవుడికి నైవేద్యం పెట్టేవారు అంటే దేవుడికి నివేదన చేయకుండా ఏమీ తీసుకోకూడదు అని మంచి నియమం ఉంది ఆ కాఫీ వచ్చినప్పుడు కొంచెం దాన్ని అలా ప్రోక్షణ చేసి దేవుడికి విడిపోయి ఆ తర్వాత తీసుకోవటం అంతవరకు బానే ఉంది దేవుడికి కాఫీ అంటే ఇష్టము అనే మాట అనకూడదు అలాగే పెట్టకూడదు కాబట్టి దేవుడికి కూడా అలాంటి ఇష్టానిష్టాలు మనం పెట్టిన ఏదో ఒక ప్రిన్సిపల్ ఒక స్పిరిట్ తోటి అన్నంత వరకు పర్వాలేదు ఆ స్పిరిట్ అది ఉపాసనకి అనుకూలంగా ఉండేది అయితే పర్వాలేదు దాన్ని లిటరల్గా మాత్రం తీసుకోకూడదు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంప్లికేషన్స్ ఉంటాయి ఎనీవే కాబట్టి శరీరం అంటే శిథిలమయ్యేది దేవుడికి శరీరం ఏమిటి దేవుడికి అంటే దేవుడికి శరీరం ఉంది అని దాన్ని ఫిలాసఫీలో భాగంగా చేసేసారు ఒక ఒక కల్ట్లో ఏం చేశారంటే దేవుడికి శరీరం ఉన్నది ఏం చెప్పారు శరీరీ ఆయనకి దేవుడు శరీరీ అని పేరు పెట్టేశారు దేవుడు ఎప్పుడైతే దేవుడికి శరీరము గలదు ఆయన శరీరీ అనేశారో అది ఒక అల్టిమేట్ రియాలిటీ లాగా ఫిలాసఫీలో రాసేసి పెట్టేశారో అప్పుడు ఏమవుతుంది చూడరా దేహము నీవు కాదు దేహము కంటే భిన్నమైనటువంటి దేహి నీవు అనే మాట చెప్పడానికి అవకాశం ఏముంది ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఎందుకంటే వీడి సంస్కారం ఎలా ఉంటుంది దేవుడే శరీరీ అయితే మనము శరీరీ నేను శరీరం దేవుడికి శరీరం ఉంది నాకు శరీరం ఉంది దేవుడి శరీరము సత్యమే నా శరీరము సత్యమే కాబట్టి ఆ కల్ట్లో శరీరానికి సంబంధించిన భోగాలకు ప్రాధాన్యం ఉంటుంది కల్ట్ యొక్క లక్షణం ఎప్పుడు కూడా ఏ కల్ట్ అయినా కూడా ఆ కల్ట్ కి మూలంలో ఉండే డాక్టర్ లేది అని పరిశీలించారు ఎప్పుడు సూపర్ఫిషియల్ గా చూడకూడదు ఇప్పుడు విప్రో కంపెనీ ఒకటి ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ ఆ కంపెనీ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి వాళ్ళ బ్యాలన్స్ షీట్ ఎలా ఉంది అలా చూస్తే మీకు దాని యొక్క లక్షణం తెలియదు దాని ఫిలాసఫీ ఏమిటి వాట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ దట్ కంపెనీ అజీన్ ప్రేమ్జీ అని దాని ఎండి గ్రేట్ థింకర్ అండ్ అ వెరీ గ్రేట్ మ్యాన్ అతని ఫిలాసఫీ ఆ కంపెనీలో రిస్పెక్ట్ అవుతూ ఉంటుంది హీ హ్యాజ్ ఎ డిఫైన్డ్ ఫిలాసఫీ సింపుల్ అతను ఆటోలో వెళ్తాట అజీన్ ప్రేమ్జీ హెడ్ ఆఫ్ విప్రో హి ట్రావెల్స్ బై ఆటో ఎందుకు నన్ను అడుగుతారు కొంతమంది ఎవరంటే మీరు ఆటో మీద ఎందుకు ప్రయాణం నేను సిటీ బస్ లో ప్రయాణం చేసేవాడిని సో ఫర్ సమ్ రీజన్ ఆటోకి షిఫ్ట్ అయ్యాను కొంత మనకి ప్రమోషను ఆటోకి ప్రమోట్ అయ్యాను సో ఎందుకంటే ఎవరో చెప్పారు మీరు ఇలా సిటీ బస్సులో ప్రయాణం చేయడానికి వీలు లేదని ఎవరో నాకు మనస్సుకి నచ్చిన వ్యక్తి ఫర్ వేరియస్ రీజన్ యూ టోల్డ్ మీ నాట్ టు డూ దాట్ అది నా మనస్సుకి నచ్చింది అని చెప్పి సిటీ బస్సు మానేశాను మానేసి ఆటోలో ప్రయాణం చేస్తున్నాను బట్ ఆటో ఎందుకండి కార్ లో ప్రయాణం చేయాలి మీరనే మాట నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే అనవసరం అనిపించింది నాకు దెన్ ఐ కెన్ టు నో దిస్ అజీం ప్రేమ్ జీ హీ ట్రావెల్స్ మై ఆటో అమేజింగ్ హీ హ్యాస్ ఎ ఫ్యూ కార్స్ అతనికి కార్స్ లేకపోవడం ఉంది కంపెనీ కార్స్ ఉన్నాయి అతని కార్సే కాదు కదా బట్ హీ ట్రావెల్స్ మై ఆటో సింపుల్ గా డ్రస్ చేసుకుంటాడు ఆటోలో ప్రయాణం చేస్తాడు అండ్ హీ లీవ్స్ ఎ సింపుల్ లైవ్ ఆ విప్రో క్యాంటీన్ ఉంటుంది ఈ ఈ ఉద్యోగస్తులందరూ భోజనం చేసే క్యాంటీన్ ఆ క్యాంటీన్ లో ఆ క్యాంటీన్ చీఫ్ కి తన ఒక సూచన ఇచ్చాడు ప్రతిరోజు ఎంత ఫుడ్ వేస్ట్ అవుతోంది ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్టెడ్ ఇన్ కేజీస్ మెజర్ చేసి నువ్వు నాకు చెప్పవలసింది సో ఎవ్రీడే క్యాంటీన్ టుడే క్యాంటీన్ లో అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్టెడ్ ఈస్ త్రీ కేజీ అంటే కార్డై ఉంటుంది అండ్ దెన్ ఐ నోటీస్ ఈజ్ పుట్ డే సో దిస్ మచ్ ఫుడ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఎవ్రీ డే ఇన్ అవర్ క్యాంటీన్ విల్ ఇట్ బి పాసిబుల్ టు రెడ్యూస్ ది వేస్టేజ్ ఆఫ్ ది ఫుడ్ త్రీ కేజీ ఫుడ్ అంటే ఎంత ఖరీదు అన్నము కూర అన్ని గెలిపే ఎంత ఖరీదు వంద రూపాయలుంటుందా విప్రో ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ ఎన్ని కోట్ల రూపాయలను అడగండి మీరు కోట్లు కూడా కాదు వందల కోట్లు సో సి వాట్ ఈస్ ది ఫండమెంటల్ ఫిలాసఫీ విచ్ డ్రైవ్స్ ఎ కంపెనీ అలాగే ఎ కల్ట్ That is the philosophy that drives the cult. The cult starts with one type of man god, suppose he, he promotes an individual. Use okay, the individual to promote. Then he says, <laughs> I'm anologist, I have a guru, because I may do your guru. By saying, I find you, well These things are Why things are Why I will make marketers Why Foreign things are why కానీ మెయిన్గా మీరు గురుశుశ్రూష చేస్తే మీకు మోక్షం వస్తుందని మెయిన్ పాఠం అది అప్పుడప్పుడు జ్ఞానం కూడా పక్కన పెడుతూ ఉండటం అలా ప్రమోట్ చేశారనుకోండి అప్పుడేమవుతుంది ఆ కల్ట్లో ఒక పది సంవత్సరాల ముందుకు వెళ్లేప్పటికీ దాంట్లో ఇంకా జ్ఞానాన్ని మోక్ష అనే ఉత్సాహం కలవాళ్ళు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు దాంట్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారే వాళ్ళందరూ దే దే ఫర్ ద బాడీ ఆఫ్ ది గురు ఈస్ ది మోక్ష అలాగే పర్సనాలిటీ కల్ట్ వెళ్ళిపోతూ ఉంటారు అది ఎందుకు వచ్చింది రా అదని ఆలోచిస్తే అర్థం ఏంటంటే దట్ హెడ్ హీఈస్ ప్రమోటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలాసఫీ అదేవిధంగా శరీరీ శరీరము సత్యము శరీరముతోటి సంబంధము నిత్యము దేవుడు కూడా శరీరము శరీరముతో సంబంధము గాలదు అని ఫిలాసఫీలో వారు ద్వైతవాదు ఒకనొక కల్టర్లో రాసేస్తే అది బాగా ప్రచారంలోకి వచ్చింది లైక్ ఎనీ అదర్ కల్ట్ భారతదేశంలో మీరు ఏ కల్ట్ స్థాపించినా యూ విల్ హ్యావ్ సమ్ ఫాలోయర్స్ ఇంకా సొసైటీ ఈస్ లైక్ దాట్ స్పిరిచువల్ సొసైటీ సో దేర్ ఈజ్ ద సబ్స్క్రైబర్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఎన్ని పత్రికలు పెట్టినా ఎవరో సబ్స్క్రైబర్ ఉంటాడు ఈ మధ్యన ఒక ఆయన ఇంతకు ముందున్న కల్ట్లన్నీ కూడా పనికిరానివి వాటిలో సారమేం లేదు నేను కొత్తది పెడుతున్నాను అని ఒక కొత్తది ప్రమోట్ చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ప్రమోట్ చేయాలంటే టీవీ ఛానల్లో వచ్చి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది యూ కెన్ రీచ్ లార్జర్ ఆడియన్స్ ఈ కొత్త కల్త్ పేరు ఏమిటంటే అర్క విద్య అని పేరు దాంట్లో హీఈ్ ప్రమోటింగ్ దట్ కల్త్ అర్క అంటే సూర్యుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చాడు వాట్ ఈస్ దిస్ అర్క విద్య వట్ ఆర్ దిస్ అంటే మీకు ఆ టీవీలో రాదు అది యూ హౌట్ గో టు హిమ్ సో హీఈ్ ప్రమోటింగ్ ఇట్ సో ఎనీవే సో దిస్ పర్టికులర్ కల్ట్ లో శరీరము శరీరముతోడి సంయోగము సంబంధము నిత్యము అన్నట్టుగా దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసి పెట్టారు ఆయన ఒరిజినల్ మహాత్ముదే హీఈ్ ఎ భక్త భక్తిని బాగా ప్రమోట్ చేశారు బట్ ఈ శరీరము శరీరీ దీన్ని ఫిక్స్ చేసి పెట్టారు ఇది ఇది నిత్యము దాంతో ఆ కల్ట్లో శరీరానికి సంబంధించినటువంటి విషయాలకి శ్రద్ధ ఎక్కువ శరీరం అలసిపోకూడదు శరీరానికి చేసి సేవ ఏదైతే ఉంటుందో అది దేవుడికి చేసినట్టే దేవుడి మీద భక్తిని చూపించాలంటే శరీరం ద్వారా చూపించాలి ఎందుకంటే శరీరముతో సంబంధం ఇచ్చే సంబంధం కదా అది శరీరం ద్వారా దేవుడికి భక్తి చూపించాలి శరీరాన్ని గుచ్చేసి బాధ పెడితే దేవుడి పేరుతోటి దానికి తపస్సు పేరు అంటో ఈ విధంగా నేను ఎంటై రిచువలిస్టిక్ సిచ్యువేషన్ వేర్ ది బాడీ ప్లేస్ ది మేజర్ రోల్ అండ్ దెన్ శరీరము పవిత్రం అయిపోతుంది ఇప్పుడు దానికి ఇట్ అక్వైర్స్ న్యూ స్టేటస్ అండ్ హెన్స్ శరీరానికి సంబంధించినటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో భోజనాధికము దేవికమార్టెంట్ ఇప్పుడు నాలాంటి సన్యాసికి భోజనము ఈజ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ దట్ హీ హ్యాస్ టు సర్వైవ్ ఆ భోజనంలో ఏముంది అన్న దాంట్లో రుచికి ప్రాధాన్యం అంత ఎక్కువ ఉండదు రుచి ఉంటుంది At least, the effort is to dilute that aspect, whereas, Shreeramu tori samman nani iccha varakko ndai. Appur inka madhi shreeramu samman nini incchi nandu vante bhogaal anni koda, they acquire a spiritual status. Shri Krishna du iravai rakala shvīkluti nī vadu. This is what they say. Iravai yokka shvīkluti nalata Shri Krishna du. Ayane iravai yokka shvīklu. ఒకసారి నేను అదే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు భోజనంలో ఇరవై ఒక్క స్వీట్లు వడ్డించారు నాకు నేను అన్నాను వాట్ ఈస్ దిస్ అంటే శ్రీకృష్ణుడికి స్వీట్స్ అంటే ప్రీతి అండ్ ఎవ్రీడే హీ యూస్ టు కన్స్యూమ్ ట్వంటీ వన్ స్వీట్స్ ట్వంటీ వన్ స్వీట్స్ నేను చెప్పాను నేను ఒకటి పాయింట్అవుట్ చేస్తాను అది అట్టే పెట్టి మిగతా ఇరవై తీసేయాలి అండ్ దాంట్లో ఉన్న వాటిలో కొంచెం నా మనసుకు నచ్చిన స్వీట్లు నేను తీసి పెట్టాను మిగతా అన్ని మీరు తీసేస్తే నేను పరిశోధన చేయనని చెప్పాను ఏమిటి రోజు స్వీట్లు అవలా తింటూ ఉంటే మొత్తాన్ని తినేసేదో కింద సో ఇట్ ఈస్ సో శరీరా బికమ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు బాడీ బికమ్ ఇంపార్టెంట్ సమ్హౌ దే విల్ అక్వైర్ వై స్టేటస్ సమ్ స్పిరిచువల్ స్టేటస్ దే అక్వైర్ అండ్ సీ దాట్ ఇన్ ఆల్ దీస్ కల్ ఇన్ సప్టమ్ కల్స్ sida it is a very unfortunate development we do not accept it in the gita ka but so shariram yokka level lo it is a one has to have a very clear understanding body is sharira shiriyate iti shariram devud ko shariram untundi adi matram nasiriyate and how do you say if it is a body it has to disintegrate కాబట్టి తస్మాత్ సర్వాణ భూతాన్ని నం శోచితు అర్హసి తర్వాత నిత్యం సర్వావస్థా శరీరి అంటే శరీరంలో ప్రకటమవుతూ ఉండే ఆత్మా నిత్యం అవధ్య అంటే సర్వకాళములలో వధింపబడదు సర్వస్థలలో వధింపబడదు కాబట్టి వినాశమును చెందుట అనే ప్రసక్తి శరీరమునందు ప్రకటమయ్యే ఆత్మ చైతన్యమునకు సుతరాము లేదు ఎందువల్ల చెప్తున్నారు నిరవయవత్ నిత్యత్వా ఎందువల్ల అంటే చూడండి శిథిలమైపోవాలి అంటే విడిపోవాలి నాశనం పొందాలి అంటే అది సవయవము అయ్యుంది సవయవ ద్రవ్యమై ఉంది ్రవ్యం అయితే ఎస్ ఇట్ వెల్ డిజింటిగ్రేట్ శిథిలం అయిపోతుంది వినాశాన్ని పొందుతుంది కానీ ఆత్మ సవయవ ద్రవ్యం కాదు సవయవ ద్రవ్యంలో ప్రకటం అవుతుంది అంతేతనే ఫ్యాన్ విరిగిపోయింది అనుకోండి కరెంటు విరిగిపోదు ఫ్యాను చెడిపోయింది అనుకోండి కరెంటు చెడిపోదు దీపం ఫ్యూజ్ అయిందనుకోండి కరెంటు ఫ్యూజ్ అవుతుంది మొత్తం మిలియన్ దీపాలు ఉన్నాయనుకోండి మిలియన్ దీపాలు ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి అయినా కరెంటే చెడిపోదు ఇట్ రిమైన్స్ ఇంటాక్ట్ ఎందుకంటే అది సవయవ ద్రవ్యం కాదు అది సంగతి సో ఆత్మ అతిథి దేహంలో నిత్యవాచ్య అయం దేహే శరీరే अत्र अं अस्म देहे शरीर सो ई देहमुन शरीर मुन प्रकटमूड अतिमेतवाषु स्थि इन चूँ दींटे ఈ దేహంలో ప్రాణం ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఆ ఫ్యాన్లో ఉన్న నాలుగు ఫ్యానుల్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఇప్పుడు నాలుగు ఎలక్ట్రిసిటీలా ఒకటే ఎలక్ట్రిసిటీయా అంటే ఒకటే ఎలక్ట్రిసిటీ ఎంత సింపుల్గా తెలుస్తోంది మనకి కానీ ఈ దేహంలో ఇంకో దేహంలో ఇంకో దేహంలో ఒకే ప్రాణం ఉన్నది అని తెలియటం కష్టం ఇట్స్ ఆన్ ఆఫ్ నోయింగ్ యు నో ఒకడన్నాడు తెలుసుకుని ఏం చేయాలి తెలుసుకుని ఏం చేయాలి ఏమిటండి తెలుసుకోండి వైట్ నాలెడ్జ్ ఇస్ యాక్షన్ నిప్పుతో వేలు పెడితే కాలుతుంది అని తెలుసుకున్నారు ఎప్పుడు తెలుసుకున్నారు మూడో ఆయన తెలియలేదు ఓ రోజు తెలిసిందే ఏదో రోజు తెలిసిందే చిన్నపిల్లవాడికి తెలిసిందే తల్లి చెప్పినప్పుడు తెలియలేదు వాడికి ఎప్పుడో తెలిసింది తెలిసి ఏం చేసాడు జ్ఞానంతో ఏం చేయడం ఆ జ్ఞానం ఏం చేయడం ఏం చేసేది ఉండదు బట్ ఆ జ్ఞానం అవసరం ఉంటుందా కాదంటారా ఇట్ హ్యాస్ యూస్ ఆర్ నాట్ నలర్జీ యాక్షన్ ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా వాడు వేలు నిప్పులో పెట్టాడు పైగా నిప్పు నుంచి తనను తాను రక్షించుకునే ఏర్పాటు చేసుకుంటాడు వాడికి చెప్పక్కర్లేదు నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని తెలిసిన వారికి నీవు నిన్ను నిప్పు నుంచి రక్షించుకో అని చెప్పక్కర్లా ఒకవేళ వాడికి ఒక గివెన్ సిచ్యువేషన్ లో ఎలా రక్షించుకోవాలో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాడు What all is needed he will do. I am telling you that my Vedanta, what I am telling you is there is action in which you go. You know first. Knowing, okay, I know, then what? That question is, he is a soul of the Buddha. He is a soul of the Buddha. He is a soul of the Buddha. Karma is a soul of the Buddha. Karma is a soul of the Buddha. కాబట్టి బండ స్వాధ్యాయ అని అర్థం నాలెడ్జ్ ఈజ్ అ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ అ రివార్డ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ అని ఎవడైతే ఆ విధమైన విషయంలో ఉంటాడో వాడు నాలెడ్జ్కి ఫలం కోసం చూడదు హీ జస్ట్ సీక్స్ నాలెడ్జ్ అంటే బికాస్ ట్రూత్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అంటే దానికి ఇంకా వేరే రివార్డ్ ఏమీ అక్కర్లేదు ఇప్పుడు ఇంగ్లీష్ పోవడానికి అర్థం తెలియలేదు డెస్ట్ చూసారు తెలుసుకున్నారు వాట్ ఈస్ ద రివార్డ్ నడీసి ఇచ్చుకోండి రివార్డు ఇంకా వేరే రివార్డు ఏమిటి వేరే రివార్డు ఏదైతే అడిగి ఒకడు అడుగుతాడు ఈ డిక్షనరీలో పదాలన్నీ తెలుసుకుని ఏం చేస్తారు ఏమైనా ఉద్ధరిస్తామని అడుగుతాడు వాడు కిరాణా కొట్టుకుని పనికొస్తాడే తప్పిస్తే ఫిలాసఫీకి పనికిరాదు మీరు గమనించారో లేదో కాబట్టి ప్రూపీసి ఉంట్రీవార్డు కాబట్టి నాలెడ్జి జాక్షన్ సో ఈ సకల దేహములలో ఉన్నటువంటి ప్రాణము ఒక్కటే అదే తెలుసుకోవాలి మాకు తెలుసు అంటే కుదరదు తెలుసుకోవాలి అయితే అది మనకి తెలియలేదు ఇంకా బాగా తెలియలేదు తెలియాల్సిన విధంగా తెలియలేదు అని మనకి స్పష్టం అవుతూ ఉంటుంది మన జీవితంలో మనకు అనుభవం వస్తూ ఉంటుంది ఇరవై ఎవరివాడి తీర్చాడు అనుకోండి ఇది మీకు కోపం వచ్చిందా కోపం వచ్చింది కోపం వచ్చిందంటే అర్థం ఏమిటి ఈ దేహంలోనూ ఆ దేహంలోనూ ఒకే ప్రాణం ఉందని మీకు తెలియలేదన్నమాట ఎందుకంటే ఈ దేహం ఇప్పుడు ఈ చేతితో ఇలా అన్నారు ఇలా అంటే ఈ చెయ్యి ఈ చేతిని కొట్టింది అని మీరు అనుకుంటారా అనుకోరు ఎందుకని ఈ చేతిలోను ఈ చేతిలోను ఒకే ప్రాణము ఒకే నేను ఉన్నాను కనుక వాటెవర్ కానీ ఈ చెయ్యి వెళ్ళి ఇంకొకటి బుధం కొట్టింది అనుకోండి అప్పుడు ఆయన నన్ను ఎందుకు కొట్టేవ్వం లేబులపాంది ఎందుకని ఇక్కడ ప్రాణం వేరు అక్కడ ప్రాణం వేరు ప్రాణం ఉంటే కొట్టడం కుదరదు కదా అందుకోసం కొట్టడం అన్నా ఏం తెలిసినట్టు ఏం తెలియలేదు మరి ప్రాణం ఒకటే అని తెలియలేదు మీరు ఓ ప్రశ్న అడగచ్చు నిజమేనండి మీరు ఇన్నిసార్లు చెప్పారు అయినా కూడా అది తెలియకుండానే అలాగే తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియకుండా అలాగే మిగిలిపోతోంది ఏమిటి ప్రారంభం ఏమిటి అని మీరు అడగచ్చు దానికి సమాధానం ఏమిటంటే ఎంతకాలం అయితే ఈ దేహమే నేను అనే సంస్కారం మీలో బలంగా ఉంటుందో అంతకాలము ఇటువంటి గంభీరమైన సత్యాలు మొహం మీద కూడా కనపడే సత్యాలు కూడా తెలియబడకుండానే ఉండిపోతాయి దేహాభిమానము ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ ఆబ్స్టికిల్ ఫర్ ది ట్రూత్ ఎందుకంటే నేను అనగానే ఈ దేహము అనే ఉంటాడు వీడు అలా ఉన్నవాడు ఈ దేహంలోనూ ఇంకో దేహంలోనూ ఇంకో దేహంలోనూ కూడా సమానంగా ప్రకటమవుతూ ఉండే ఆ ప్రాణతత్వము నేను అని వీరిప్పుడు తెలుసుకోగలుగుతాడు చాలా కష్టం అంకేతనే ప్రాణోపాసన అనేది ఒకదాన్ని ఉపనిషత్తులో బోధిస్తారు అలా ఉపాసన చేయగా చేయగా వాడికి తెలుస్తుంది ఇదంతా ఒకటే ప్రాణం అని తెలుస్తుంది తెలిసినప్పుడు వాడు ఇటువంటి వీటికి అతీతంగా ఉంటాడు ఎగరవాడు ఎంత హానిని చేసినా కూడా వీడు తెచ్చాడు అలా ఉండగలుగుతాడు ఎదలవాడు హానిని చేసినా కూడా ఆశీర్వదించగలుగుతాడు ఎందుకంటే ఈ హానిని చేస్తున్న వాడిలో ఉండే ప్రాణము ఈ హాని చేయబడే దేహంలో ఉండే ప్రాణము ఒకటే అని వాడికి తెలుస్తూ ఉండదు హీనోస్తూ అది దాంట్లో ఉండే రహస్యం కాబట్టి ఇక్కడ ఆ విషయం కూడా ఇక్కడ చెప్పబడింది దేహే సర్వస్వారత సకల ప్రాణుల యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వము మాత్రం ఒక్కటే అదే అంటున్నారు స్థావరాధిషు స్థిత అపి చెట్టుచామలు స్థావరములో అంటే కదలని ప్రాణులు అంటే చెట్టుచామలు ఈ చెట్టుచామలలో కూడా అదే ప్రాణము అదే ఆత్మ నిలిచి ఉన్నది ఇది సత్యం ఒకే ఆత్మ సకల ప్రాణులలో ఒకే ఆత్మ దీనికి ఎవరో ఒప్పుకోరు ద్వైతవాదులు అసలే ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆత్మలు వేరే ఆత్మలు ఎందుకు వేరని అడిగారు ఒకసారి అడిగితే వాడు అంటాడు దేహాలు వేరు కదా అంటాడు అది దేహాలు వేరు కదా కాబట్టి ఆత్మ ఎందుకు వేరవుతుంది అంటే ఆత్మకి దేహానికి విడదీయరాని సంబంధాన్ని వాడు కల్పిస్తారు కాబట్టి ఇంకా ఆ ఆలోచన మార్గంలో ఏకత్వం తెలిసే ప్రసక్తే లేదు అంతేకానే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు చెప్పే ఏకత్వం ఏమి వాళ్ళు చెప్పి ఏకత్వం అనేటో తెలుసునండి మా దేవుడే ఒక్కడే కరెక్ట్ అయిన దేవుడు అది వాళ్ళు చెప్పే ఏకత్వం అదేండి ఏకత్వం ఎందుకంటే ఈ ఏకహా ఏకహ అని వస్తూ ఉంటున్నట్టు అంత ఏం చేయాలి వీటిని అవతల బాగాలేదు కదా ఉన్నాయి కదా కాబట్టి దాన్ని వాళ్ళు ఎలాగే దాన్ని డిస్ట్రాప్ట్ చేసేస్తారంటే ఏకహ అంటే మా కరెక్ట్ అని తర్వాత సర్వ ప్రాణిజాతే వజ్యమానే అపి అయేహీన ఈ మొత్తం ప్రాణి సమూహంలో కొన్ని కోట్ల కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నాయి ఏ ఒక్క ప్రాణి యొక్క దేహము నశించినా దేహము వధింపబడినా వధింపబడుతా అన్నది ఆ కాంటెక్స్ట్ ను బట్టి యుద్ధం కాంటెక్స్ లో ఏ ప్రాణి యొక్క దేహము వధింపబడినా ఆ దేహి ఆ దేహములో ఉండే ఆత్మ మాత్రం నా మధ్య యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతా ఉద్దిశ్య నం శోచితుమర్హసి ఈక్యానికి ముందు పెట్టండి ఎస్మాత్వ ప్రాణిజాతే అయేహీ న బధ్యతే ఇందువలనైతే ఏ ప్రాణి మన ఏ ప్రాణియొక్క దేహమునశించినా కూడా ఆ ప్రాణి యొక్క దేహంలో ప్రకటమయ్యే ఆత్మతత్వమునశించుట లేదో తస్మాత్ అందువలన భీష్మాది ఇప్పుడు వీడు దుఃఖిస్తున్నది సకల ప్రాణుల గురించి కాదు అర్జునుడు దుఃఖిస్తున్నది సకల సకల ప్రాణుల గురించి ఎవడు దుఃఖించడం ఇదికే సర్వాణి భూతాని అలా చెప్తారు ఆ సకల ప్రాణులలో ఏవో కొన్ని ప్రాణుల గురించి వీడు దుఃఖిస్తూ ఉంటాడు మొత్తం అన్ని కవర్ చేయటం కోసం సర్వాణి ఏం చెప్పినా నీవు ఏ భీష్ముడు మొదలైన వాళ్లు మరణిస్తారని నువ్వు దుఃఖిస్తున్నావో ఆ దుఃఖము నీవు చేయుట తగ్గదు ఎందుకంటే భీష్ముని భీష్ముని అంటే అర్థమేంటి దేహమా లేకపోతే ఆత్మయా దేహము అంటే అది ఎలాగో నశించిదే ఆత్మా అంటే అది నశించదు కాబట్టి ఇది నువ్వు దేనికోసం దుఃఖించటం కాబట్టి నీవు దుఃఖించుటకు సందర్భమేమూ లేదు తరువాత శ్లోకం స్వధర్మమేక్ష కంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధాన్యత్ క్షత్రియ విద్య దీనికి స్వధర్మోపనిషత్తమంటారు శ్లోకానికి రేపు క్లాస్లో చెప్తా ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరి ఓం త్రీకృష్ణాపణమూ